వింజమూరి అనసూయదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో ఎనిమిదవ చాప్టర్ జానపద గేయాలలో హాస్యరసం మీరందరూ ఒకసారి నవ్వండి నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా బతకడం కంటే మరేం కావాలి హాస్యం నవరసాల్లో ఒకటి పాశ్చాత్య సాహిత్యంలో హాస్యానికి చాలా ప్రాముఖ్యం ఇచ్చారు అరిస్టాటిల్ లాంటి లాక్షణికులు హాస్యానికి ప్రత్యేక లక్షణాలు కూడా రాశారు మన పూర్వ సాహిత్యంలో మృత్యకటికంలోని శకారుడో రాజులనంటి పెట్టుకుని తిరిగే వయస్కుడో మినహా రసానికి ప్రత్యేక స్థానం లభించలేదు అందువల్ల మన లాక్షణికులు హరిస్టాటిల్లంతా విపులంగా హాస్యానికి లక్షణాలు రాసినట్లేదు నేను చెప్పింది ప్రాచీన వాంగ్మయాన్ని గురించి మాత్రమే కానీ మహాసముద్రంలాగా అగాధం ఆకాశంలాగా అనంతమైన మన జానపద సాహిత్యం నవరసభరితం పూలమాలలో దారంలాగా ఆ నవరసాల్లో అంతర్వాహిని అయిన రసం హాస్యం జానపద గేయాల్ని తరిచి చూస్తే వాటిలో హాస్యమే ప్రధాన రసమా అనిపిస్తుంది జానపదుల ప్రేమ గీతాల్లో పెళ్లిపాటల్లో వివిధ వృత్తి పాటల్లో ఆఖరికి తిరునాళ్ల భజనల్లోనూ తత్వాలలోనూ కూడా హాస్యం ఇమిడే ఉంటుంది ఇలా జానపద గేయాలకు హాస్యమే తాలింపు కావడానికి కారణం జానపదుల నిత్య జీవితమే సోమరితనం పగటి నిద్ర విరామం విశ్రాంతి పని దొంగతనం ఇవన్నీ పట్టణవాసుల లక్షణాలు జానపదుల కాదు అసంఖ్యాకులైన గ్రామ ప్రజలకు రెక్కాడితే కాని డొక్కాడదు కోడితో పాటు తెల్లవర్జామి లేచే కర్షకులు కార్మికులు వివిధ వృత్తికారులు చెమటూడ్చి దినమంతా కష్టపడితే కాని వారికి ఆ దినం గడవదు కాని విరామం విశ్రాంతి అసలు లేకపోతే ఏ మానవుడు బ్రతకలేడు జానపదులు బ్రతకలేరు అయితే జానపదులకు పనే విశ్రాంతి వృత్తి ధర్మమే వారి ధర్మం వారికి ఆనందం ఇది ఎలా సాధ్యమా అని మనకు ఆశ్చర్యం కలగవచ్చు కాని ఇది అతిశయోక్తి కాదు జానపదుల విశ్రాంతి వలన కలిగే ఆనందానుభూతిని మరొక మార్గంలో పొందుతారు పగలంతా పడిన కష్టం అలసట మరిచిపోవడానికే భగవంతుడు వాళ్లని అప్రయత్న వాగ్గేయకారులుగా సృష్టించాడు పడిన శ్రమంతటినీ మరిచిపోవడం కోసమే పనులు చేస్తూనూ చేసాక కూడా జానపదులు పాటలు పాడుకుంటారు ఏ సంగీత తపస్సులో మినహా నాగరికులెవ్వరూ పగలంతా పడిన శ్రమను పాటలతో తుడిచివేయలేరు ఆ పని అనామిక కళాకారులైన జానపదులకే సాధ్యం శ్రమను విస్మరించడానికి జానపదులు పాడే పాటల్లోనూ ఆడే ఆటల్లోనూ హాస్యరసానికి ప్రత్యేక స్థానం ఎందుకు ఏర్పడిందంటే ఆ రసం వాళ్లకి ఎక్కువ అవసరం హాస్యాన్ని కలిగించేది హాస్యం మానవ జీవితంలో ఒక వయస్సు యవ్వనదశ వరకు శృంగారం ప్రధాన పాత్ర వహిస్తుంది ఆపైన పైన శృంగారం క్రమేణా ప్రాముఖ్యం కోల్పుతుందికాదు బాల్యదశ మొదలు వృద్ధాప్యం వరకు హాస్యం ప్రాముఖ్యం వహిస్తూనే ఉంటుంది శృంగారం కవ్విస్తుంది హాస్యం నవ్విస్తుంది కవ్వింపు కొంతవరకే అవసరం నవ్వింపు ఆ జన్మంతం అవసరం నవ్వలేని మనిషి బ్రతకలేడు నవ్వు అలసటను అలమటింపు చేస్తుంది కష్టాన్ని మరిపింపచేస్తుంది ఒకప్పుడు ఏడ్చేవాళ్లను కూడా నవ్విస్తుంది శృంగార ప్రకటనకి కట్టుబాట్లు ఎక్కువ దానికి కాస్త అదుపు గుట్టు సభ్యత లాంటివి అవసరం హాస్యం స్వేచ్ఛా విహంగం హాస్యంలో ఎవరిని గురించైనా ఏ విషయమైనా ఎవ్వరినీ నొప్పించకుండా చెప్పవచ్చు అందుకే జానపదుల ఆనందానికి హాస్యం ప్రధాన ఉపకరణం అయ్యింది జానపదులు భౌతిక శ్రమను భరించగలరు కాని మనోభారం భరించలేరు ఆ భారం తీరాలంటే వాళ్లు పడుతున్న కష్టాలు వాళ్ల కుటుంబ సమస్యలు వాళ్ల ఇష్టాయిష్టాలు అన్నీ పైకి చెప్పేస్తూ ఉండాలి అలా చెప్పడానికి హాస్యమే శరణ్యం అందుకే జానపదుల హాస్యం రకరకాల అవతారాలెత్తుతూ ఉంటుంది జానపదుల హాస్యం ఒకప్పుడు వ్యంగ్యం సున్నితం మరొకప్పుడు కర్కశం కర్రపెట్టు ఇంకొకప్పుడు దెప్పిపొడుపు వెటకారం ఉడికింపు ఊరింపు ఒకప్పుడు యుక్తి చిలోక్తి మరొకప్పుడు ముదిరిన మోట హాస్యం కూడాను ఇలా ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతుంది జానపదుల హాస్యం అందుకే పిల్లల ఆటపాటలు మొదలు పాటల వరకు వృత్తిపాటలు మొదలు ప్రవృత్తి తత్వాల వరకు అన్ని తరహాల జానపద గేయాల్లోనూ హాస్యరసం అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంటుంది ఇంకా పూర్తి హాస్యపుపాటలు సరేసరి నేను చెప్పిన మాటలకు తార్కాణంగా కొన్ని జానపద గేయాలు ఉదహరిస్తాను కిట్టమ్మ గోపాల బాలా కిట్టమ్మ ఇది భజనలో అహాస్యం పొట్టేల్ని కన్న తల్లి ఇది రచనలో హాస్యం దుట్టు గట్టెత్తుకున్న బాధలో హాస్యం ఒకరికి చేతులిచ్చా వ్యంగ్యపు హాస్యం కొండొండోరి సెరువుల కాడా హాస్యపు తత్వం ఎటులానే నడుగవస్తనే మొరటు హాస్యం దేముడయ్యాదేముడు హాస్యపు వేదాంతం ఈరమ్మా రమ్మ ప్రేమలో హాస్యం వస్తా వంటే పిల్ల ప్రేముకుల కయ్యం హాస్య దూరంలో అంతే నాకు చాలు ఏమీ వద్దంటూ యుక్తిగా అన్నీ అడగడం ఇదొక రకమైన అనే పాట సటైరికల్ హ్యూమర్ అన్నాడే వస్తానన్నాడే భాషలో చమత్కారం స్థకార పాసకి ప్రాధాన్యంతో ప్రేమలో హాస్యం ఆ కొండపోడి చమత్కారపు హాస్యం జానపద గేయాల్లోనే మరొక తెగకు చెందినవి పాటలు ఇవి లైట్ హ్యూమరస్ సాంగ్స్ వీటిలో చెలోక్తి వేళాకోళం ఎక్కువ పెళ్లి కూతురా పెంకితనమదేలా బావా నీదు బొల్లలుకలు పాటిసేతురా పేరు చెప్పుమట పెదవులు తడిపేవు అత్తపేరు అటుకులచేటా మామ పేరు మంచం కోడు జయమంగళం ఆకరికి మంగళం లో కూడా హాస్యమే ఈ కొన్ని పాటలు మత్సుకి మాత్రమే జానపద గేయాల్లో హాస్యభరితమైన పాటలు